కృతి పురాణాయం నమామి భగవత్పాదశంకరం లోక శంకరం ప్రయాణ ప్రశ్న దాని సూత్రం యొక్క తాత్పర్యం ఏంటంటే మూడే అంశాల మీద ప్రశ్నలున్నాయి వాటి మీదనే ఉపన్యాసముంటే వివరణము గలదు ఆ మూడేమిటి అంటే చెప్తారు ఒకటి పితృ సౌమనస్యము తండ్రి గారి మనస్సుకి తృప్తి కలుగుతా రెండవది అగ్ని విద్య ఉపాసన అగ్ని విద్య అంటే ఉపాసన ఊరికే ఇతక హోమం చేయటం అనే కాదు ఇటకలకు కూడా ఉపాసన ఉంది ఆ ఇటకలకు కూడా ఫలాన దేవత అలా భావన అది రెండవది మూడవది ఆత్మవిద్య ఇదే ప్రశ్న మూడే మూడే ప్రశ్నలు ఎక్కడ ప్రధానం గురించి ప్రశ్న లేదు ఉపన్యాసము ప్రధాన ఇట్ లాంటి టాపిక్ ఆఫ్ దిస్ ఉపనిషత్ అది దాని ఓవరాల్ కన్క్లూషన్ అయితే ప్రధానము టాపిక్ కాదు అన్నది దట్ ఈజ్ వెల్ సెటిల్డ్ ఆల్రెడీ ప్రసంగాలు ప్రసంగంగా ఉపనిషత్తు యొక్క స్వరూపాన్ని ఇక్కడ నిరూపణ చేస్తూ ఉన్నారు మూడే ప్రశ్న సో అంటే మూడేళ్ళవుతాయి ఇంకా ఎక్కువ ఇక్కడ ఎక్కడున్నాం మనం సేవాయి ప్రశ్న పునః అప్రూషియేట్ అయ్యే పూర్వపక్షం పూర్తిదేశం అతను చేత వరప్రదాన వ్యతిరేక ద్వితే అగ్నివిద్యాం త్రోక త్రీ అన్యత్రధర్మాతి అన్యోయమపూర్వః ప్రశ్న ఉత్ప్యేత తో వరద్రధాన వ్యతిరేక ప్రశ్నకల్పనాం బాధ్యేత నన్ను ప్రశ్న అది పూర్వపక్షం ఓకే ఏమిటి మూడు ప్రశ్నలు ఏమిటి ఇప్పుడు చెప్తారు ఐదు అయ్యి రేఖ పితృ సౌమనస్యమో అగ్ని విద్య ఆత్మవిద్య అని మూడు ప్రశ్నలు ఎన్ని పూర్వపక్షాలు ఏంటంటే మూడు ఎలా అవుతుందా నాలుగు ఎందుకంటే ఆత్మవిద్య ఒకటి కాదు రెండు అక్కడ రెండు ప్రశ్నలు ఉన్నాయి అక్కడ నువ్వు ఆత్మవిద్యను ఒక పేరు పెట్టేసి అంతా సింగిల్గా నువ్వు మేనేజ్ చేసేస్తున్నావు అక్కడ రెండు ఉన్నాయి ఏమిటి రెండే ఉన్నాయి అంటే మొదటిది జీవుడి గురించి ప్రశ్న అస్థీతి చేతే నాయన స్థితి చేకే అది జీవుడి గురించి ప్రశ్న జీవాత్మ ప్రశ్న రెండవది అన్యత్ర ధర్మాదన్యత్రధర్మాత్ పరమాత్మ ప్రశ్న రెండయ్యే అంటే అంతకుముందు రెండు ఇరండు ప్రశ్న నాలుగవుతాయి అది పూర్వపక్షం పూర్వపక్షాన్ని ఒకసారి నేను ద్రష్టవ్యభేదాత్ అపూర్వం ప్రశ్నో భక్తు అర్హతి అంటే అన్యత్రధర్మాత్ అనే ప్రశ్న దర్శన ప్రశ్నయే మళ్ళీ అనుకర్ష చేసి అనుకుంటున్నాడు అని కాదు ఇది కొత్త ప్రశ్న అపూర్వ అంటే కొత్త ప్రశ్న పూర్వప్రశ్నేమిటి పూర్వోహి ప్రశ్న దీవవిషయ ప్రేతే విచికిత్సానుష్యే అస్తి నాస్తితి విచికిత్సాభిధాన ఈ దేహం పడిపోయింది శవం అక్కడ పడుంది ఆ శవాన్ని జీవుడు విడిచిపెట్టేశాడు కాబట్టి జీవుడు సపరేట్గా ఉన్నాడు అని ఒక అభిప్రాయం ఇంక జీవుడు ఏదో ఏమీ లేదండి మీరు ఊహ చేసుకుంటున్నారు అక్కడ జీవుడంటే కనపడద్దా అక్కడ ఉన్నది శవమే ఉంది ఇంకేం లేదు కాబట్టి జీవుడు అనేవాడు వేరే ఎవడు లేదు అని ఇంకొక కల్పము దీంట్లో నీ ఏమిటి అని ప్రశ్న ఆ ప్రశ్న అది వేరే ప్రశ్న జీవుడికి సంబంధించిన సపరేట్ ప్రశ్న ఇక అన్యత్ర జీవ తర్వాత జీవశ్చ ధర్మాధిగోచరత్వాత అన్యత్ర ధర్మాది ప్రశ్న అర్హతి అది చాలా మంచి పాయింట్ అంటే అంటే పూర్వపక్షాలకి సంబంధించి మంచి పాయింట్ ఇప్పుడు జీవుడు ఉన్నాడా లేడా అనే ప్రశ్న జీవుడికి సంబంధించిన ప్రశ్న ధర్మాధర్మములకు అతీతమైనది అని మీరు అనే ప్రశ్న అది ఏమిటో చెప్పుకోను అంటే ధర్మాధర్మములకు అతీతమైనది జీవుడు కానే కాదు ఇది ధర్మాధర్మములకు గోచరుడై ఉంటాడు వితింది వితింది ప్రేమిస్త ధర్మాధర్మం ఉంటాడు తప్ప ధర్మాధర్మములకు అతీతుడు కానే కాదు కాబట్టి అన్యత్ర ధర్మాలన్యత్రాధర్మాత్ అనేది జీవుడికి సంబంధించిన ప్రశ్న కాదు ఇది వేరే ప్రశ్న తర్వాత ప్రశ్న అడిగిన విధంగా కూడా చాలా తేడా ఉంది రెండింటికి ఒకదాంట్లో ఉందా లేదా అనే వ్యక్తం చేసి నీ అభిప్రాయం ఏమిటి అని ఏ అండ్ బి ది ఆన్సర్ అన్నట్టుగా అడిగాడు రెండో దాంట్లో అలా అడగలేదు అదేమిటో చెప్పు అని అని అడిగినాడు చాలా తేడా ఉన్నది అయితే ఒకటి ఒక ప్రశ్న ఉన్నది మనిషిలో ప్రాజ్ఞుడు అనేవాడు ఒకడు ఉన్నాడు ప్రతి మనిషి ప్రాజ్ఞుడు అనేవాడు ఒకడు అంటే ఈ ప్రాజ్ఞుడు అంటే ఒకటి మీకు తెలియడం కోసం చెప్తే చూడండి నిద్రపోయినప్పుడు ప్రతి ఆ పరమాత్మలో కలిసిపోతారు అన్నప్పుడు ఆ పరమాత్మ ఎక్కడ ఉన్నాడు నిద్రపోయినప్పుడు ఆ వైకుంఠానికి వెళ్ళి మళ్ళీ వాపసు వస్తున్నారనా ఇప్పుడు సతి సంపద్ది అంతే అహరహ సతి సంపద్ది అంతే ప్రతిరోజు కూడా నిద్ర నిద్రపోయినప్పుడు మీరు ఆ సద్రూపుడైన పరమాత్మలో కలిసిపోతున్నారు అంటే అర్థం ఏంటి ఇప్పుడు సద్రూపుడైన పరమాత్మ ఎక్కడ అక్కడ ఎక్కడ ఉందట ఈ పౌరాణికలు నడితే వాళ్ళు ఏం చెప్పాల్సి ఉంటుంది ఇక్కడి నుంచి వీడు నిద్రపోగానే అదేదో లేచి వెళ్ళి వైకుంఠంలోకి వెళ్ళి అక్కడే పరమాత్మలో కలిసి మళ్ళీ మొన్నడు పొద్దున్నే నిద్ర లేవడానికి అక్కడి నుంచి వచ్చిందని చెప్పాలి చాలా ఇంప్రాబుల్గా ఉంటాయి వెరీ అన్ప్రాబుల్ అన్ ప్రాబుల్గా ఉండవు కాబట్టి అది కరెక్ట్ కాదు కదా అంటే ఇక్కడే ఆ పరమాత్మ ఉన్నాడు ఇక్కడే ఉన్న పరమాత్మలో కలిసిపోతున్నాడు మొన్నడు పొద్దున్నే ఇక్కడే ఉన్న పరమాత్మ నుంచి మళ్ళీ బయటకు వస్తున్నాడు జీవుడు అని చెప్పాలి అదిగో ఇక్కడే ఉన్న ఆ పరమాత్మకి ప్రాజ్ఞ అని పేరు నిద్ర నిద్రకి నిద్రకి నిద్రలో ఉండే చైతన్యం నిద్రని దర్శిస్తూ ఉండే చైతన్యానికి ప్రాజ్ఞ అని పేరు దానికి ప్రాజ్ఞ అని పేరు ఎందుకు పెట్టేటంటే ప్రజానాతి ప్రకృష్టం జానాతి అదీర్ఘం వస్తుంది ప్రాజ్ఞ అదొకటి లేదా ఇప్పుడు ఇది దీన్ని ఎలా వ్యాఖ్యానం చేస్తారంటే ఇప్పుడు ఈ చీకటి గదిలో ఉన్నది చీకటి కటికి చీకటి ఈ కటికి చీకటి ఉన్నది చూసారా ఈ చీకటికి పరమాత్మకుండే లక్షణాలు కొన్ని ఉన్నాయి సర్వము పరమాత్మ నుంచి వచ్చాయి కదా ఇప్పుడు మీరు దీపం వేశారనుకోండి అక్కడ గదిలో అనేకము బయటకు వస్తాయి అనేకము వస్తాయి అవి ఎక్కడి నుంచి వచ్చాయి అంతకు ముందున్న దాని నుంచి వచ్చాయి అంతకు ముందే ముందు చీకటి ఉంది కాబట్టి అనేకము చీకటి నుంచి వచ్చేది చీకటి అంటే అవ్యాకృతము చీకటికే అవ్యాకృతము అని పెరు అనేకమునకు వ్యాకృతము అని పెరు కాబట్టి వ్యాకృతావస్థ అవ్యాకృతావస్థ నుంచి వస్తుంది అవ్యాకృతావస్థ చీకటి పోలి ఉంటుంది అంచేతనే దాన్ని తమహ అని వర్ణించారు చీకటితో వర్ణించారు కాబట్టి మీకు జాగ్రత్త అవస్థలో ఉండే నానాత్మ జ్ఞానం అనేక జ్ఞానముల సమాహారములకి జాగ్రత్త పేరు ఈ అనేక జ్ఞానములు విడివిడిగా స్పష్టంగా తెలుస్తూ ఉన్న ఈ అనేక జ్ఞానములు ఒకే ముద్ద జ్ఞానం నుంచి వచ్చాయి ఆ ముద్ద జ్ఞానంలో ఈ భేదాలు మీకు తెలియవు ఎలా అయితే దీపం వేసినప్పుడు పది వస్తువులు గదిలో కనపడతాయి దీపం లేనప్పుడు ఈ పది వస్తువులు ఎక్కడ కలిసిపోయాయి చీకట్లో కలిసిపోయాయి ఆ వివేకము ఇది ఘటము ఇది పఠము అనే వివేకము చీకటి ఆ వివేకమును చీకటి మింగేసి కాబట్టి చీకటిని మీరు ఎవరు వర్ణించవచ్చు ఈ పది వస్తువుల యొక్క నానాత్మ జ్ఞానమంతా కూడా మింగి కూర్చున్న తత్వము అని చెప్పచ్చు అలాగే ఈ ప్రాజ్ఞ అనేది అలాంటిది జాగ్రత్త వ్యవస్థలో ఉండే మల్టిపుల్ జ్ఞానములన్నీ ఆ ముద్ద జ్ఞానం నుంచి బయటకొచ్చాయి ఆ ముద్దలో ఇవి మల్టిపుల్ అని తేడాలు ఉండవు ఆ తేడాలనన్నిటినీ ముందేసి కూర్చుంటున్నాడు చలో అది నిద్ర ప్రాజ్ఞుడు చీకటి వంటి వాడు కానీ చీకటి మాత్రం కాదు ప్రాజ్ఞుడు చీకటియే అంటే శూన్యవాదం చీకటి కాదయా చీకటి వంటి వాడు ఎందుకంటే ఆ చీకటిని కూడా తెలుసుకుంటూ ఉన్న సాక్షి చైతన్య స్వరూపుడు చీకటి వంటి వాడు ఏమిటి వంటి అంటే ఎలాగా ఎండా లేకుండా కూర్చోవాడు మీరు నోవి తీసుకుంటారు మీకు లేక కూర్చో నీడలు వేసుకోండి ఎక్కువ కూర్చో సో చీకటి కాదు చీకటి వంటి వాడు చీకటి వంటి ఎందువల్ల అంటే జాగ్రత్త వస్థలో ఉండే జ్ఞాన భేదములన్నీ కూడా సమసిపోయి ముద్దైపోయి ఉన్నాయి కనుక ఇన్ ద సెన్స్ చీకటి వాడు కానీ యథార్థంగా చీకటి కాదు ఎందుకంటే ఏమీ లేదు అనే సత్యాన్ని కూడా గ్రహిస్తూ సాక్షి చైతన్యం కనుక చీకటి కాదు అది ఆ ప్రాజ్ఞతత్వం ఇది ఒక అంశం ప్రాజ్ఞ అనే దాని గురించి చెప్పారు ప్రాజ్ఞ అనేదాన్ని ఇంకోలా చెప్పచ్చు ఎలాగంటే ఇప్పుడు జనక మహారాజుకు ఓ రోజు కలొచ్చింది స్వప్నం మొన్న ఆయన అష్టావక్ర మహర్షి అని నేను నిన్న స్వప్నంలో బిచ్చగాడిగా ఉండి నేను బిచ్చగత్తుకున్నాను అలా వచ్చింది నాకు కళ ఇప్పుడు నేను జాగ్రత్త అవస్థలో ఉండే జనక మహారాజునా స్వప్నావస్థలో ఉండే బిచ్చగాడినా అని అడిగాడు అడిగా ఆయన చెప్పాడు నువ్వు అది ఈ రెండింటికీ అతీతమైన ప్రాజ్ఞుడవు నువ్వు అని అది ప్రాజ్ఞ అంటే అంటే ముద్దగట్టిన చైతన్యం ప్రాజ్ఞ అంటే ముద్దగట్టిన చైతన్యము దానిలో నానాత్మనేది ఏది ఉండదు దేశ కాల వస్తు పరిచ్ఛేదములు లేని ముద్దగట్టిన చైతన్యమునకే ప్రాజ్ఞ అనికే ఆ చైతన్యమే నిద్రావస్థ అజ్ఞానముతో కూడి మనకు అనుభవానికి వస్తూ ఉంటుంది ఎలాగా ఎలా అనుభవానికి వస్తుందో తెలిసినా నిద్రలో ఏమీ తెలియలేదు అనే ఒక అనుభవం కలుగుతుంది నిద్రలో నేను అనే అనుభవం అవుతుంది అహం నేను ఉంటిని ఎటొచ్చి నేను అనే ఒక విశిష్ట వ్యక్తిత్వ రూపంగా ఉన్నాను అనుభవం కాదు కేవలము ఎటువంటి విశేషములు లేని ఉండుట ఆ మాత్రం అనుభవం నిద్రలో ఉంటుంది అంచేతనే ఆ ఉండుట అస్పష్టంగా ఉంటుంది ఎందుకు స్పష్టంగా ఉండదు స్పష్టత దేనికి మనస్సుకి స్పష్టత అనేది మనస్సుకే అక్కడ మనస్సు లేదు మీకు స్పష్టత అనేదానికి అర్థం ఏదో తెలుసుందండి భేద అర్థం భేదపూర్వకంగా ఉన్నప్పుడే మీకు స్పష్టత అని వస్తుంది ఇప్పుడు సూర్యుడికైతే చూశారనుకోండి మీకు కళ్ళు మిరిమిట్లు కొలిపి ఏమీ కనపడకుండా పోతుంది అంటే ఏమిటి కనపడకుండా పోయింది అదే కిందకు చూసినట్లయితే అన్నీ తేడాగా స్పష్టంగా కనపడుతూ ఉంటాయి ఆ స్పష్టత లేకుండా పోయింది కాబట్టి శుద్ధ చైతన్యంలో మీకు స్పష్టత ఉండదు కటికి చీకట్లో కూడా స్పష్టత ఉండదు స్పష్టత అన్నది ఇంద్రియములు ఉన్నప్పుడు మాత్రమే ఉండదు స్పష్టత అంటే భేదమునకే స్పష్టత కాబట్టి జెడ్ ఫోర్ కనుక ఆ శుద్ధ చైతన్యమే నీస్వరూపము దానికే ప్రాజ్ఞ అని పేరు అంటే జాగ్రత్తాభిమాని అయిన విశ్వడు స్వప్నాభిమాని అయిన తైజసుడు ఏ తత్వం నుంచి ఆవిర్భవిస్తారో ఆ తత్వానికి ప్రాజ్ఞ ఓకే ఇది జీవుడి గురించి ఇంత కథ చెప్పారు పరమాత్మ ఎవరు ఈ ప్రాజ్ఞులే పరమాత్మ అలా కూడా చెప్పచ్చు సో ఈ ప్రాజ్ఞుడే పరమా ఓకే కాబట్టి అస్థితి చేయికే నాయమస్థితి చేయికే అన్న ప్రశ్న ప్రాజ్ఞుడి గురించే ఎందుకంటే ప్రాణం పోయిన తర్వాత జాగ్రత్త అభిమాని లేదు స్వప్నాభిమాని లేదు కేవలం సుశూత్యభిమాని ప్రాజ్ఞులు మిగిలి ఉంటాడు మళ్ళీ ఇంకో దేహం వచ్చిన తర్వాత మళ్ళీ విష్ణుడు తైజస్సుడు బయటపడతాడు తర్వాత అన్యత్ర ధర్మాదన్యత్రాధర్మాత్త కూడా ప్రాజ్ఞుడికే ఎందుకంటే ధర్మాధర్మములు బంధించేది విష్ణుణ్ణి తైజస్సు బంధిస్తాయి ధర్మాధర్మములు సుఖ దుఃఖంలోనేవి ప్రాజ్ఞుడికి ఉండవు అని చెప్తే మీకు సుఖం ఉండదు దుఃఖం ఉండదు అది సుఖదుఖములకు స్థితి సుఖ దుఃఖాలు ఉండాలంటే వాడు విష్ణుడైతే సుఖ దుఃఖాలుంటాయి తేజస్సుడైతే సుఖ దుఃఖాలుంటాయి సుఖ దుఃఖాలు ఉన్న సందర్భంలో ధర్మాధర్మాలు ఉంటాయి కాబట్టి అన్యత్ర ధర్మాత్ అన్నది కూడా ప్రాజ్ఞుడికి సంబంధించిన ప్రశ్నయే కాబట్టి రెండు ప్రశ్నలు ఒకే తత్వాన్ని సంబంధించిన ప్రశ్నలు రెండు వేరు వేరు కాదు ఒకటే ఆ ప్రాజ్ఞుడే పరమాత్మ కాబట్టి మూడు ప్రశ్నలే తప్ప నాలుగు ప్రశ్నలు కాదు అని మొత్తం మీద అభిప్రాయం తెలిసింది కదండి సో పూర్వపక్షమైతే ప్రశ్నఛాయా సమానాలక్ష్యతే పూర్వస్ అస్తిత్వనాస్తిత్వ విషయవాత్ ఉత్తరస్ ధర్మాద్యతీత వస్తు విషయవాత్ తస్మాత్ ప్రత్యజ్ఞానాభావా ప్రశ్నభేద అని పూర్వపక్షం కాడు గరచిన ప్రశ్న ఇప్పుడు ప్రశ్న ఒకటే అని మనం చెప్పుకోవడానికి వీల్లేదు ఎందుకంటే గడచిన ప్రశ్నలో ఉందా లేదా అన్నట్టుగా ఉందా ప్రశ్న ఇప్పుడు ప్రశ్న ధర్మాధర్మములు గతించలేని లేదో దానిని చెప్పుము అన్నట్టు ఇది ఉంది ఈ ప్రశ్న చూసిన వెంటనే అరే ఇది కొత్త ప్రశ్న కాదయ్యా ఆ ప్రశ్న ఇది అని అనుకునేటువంటి అవకాశం ఏమీ లేదు దాని ప్రత్యభిజ్ఞ అంట అదేమీ లేదు కాబట్టి ఇది అపూర్వ ప్రశ్న అంటే కొత్త ప్రశ్న కాబట్టి నాలుగు అయ్యాయి ఇప్పుడు ఆ రెండు గురించి పేచీ చిత్ర సౌమనస్యము అగ్ని విద్య రెండు ఎలాగూ సెంచురీడే ఈ మూడో దగ్గరే పేచు మూడులో రెండు ప్రశ్నలు కనపడుతున్నాయి ఈ రెండు ఒకే ఆత్మవిద్యనా లేదా రెండు వేరువేరు ప్రశ్నలా ఒకే ఆత్మవిద్య మీకు టెక్స్ట్ యొక్క లక్షణం త్రయాణామేవ అనే మాట కుదురుతుంది రెండు వేరు వేరు అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి ఈ ద్వైతులు రెండు వేరువేరు ప్రశ్నలుగా వ్యాఖ్యానం చేసుకుంటారు ద్వైతులు అంటే మీకు నేను చెప్పాను శంకరుడి కాలంలో ద్వైతులు ఉపనిషత్తుల జోలికి రావు వాళ్ళు ఉపనిషత్తులకి దూరంగా ఉంటారు కాబట్టి వాళ్ళకి ఈ ఉపనిషత్తుల్లో ఇది మూడా నాలుగా ఈ ఇష్యూస్ ఏముండవు కాలంలో ఉపనిషత్తుల్లో ప్రవేశించిన వాళ్ళు ద్వైతాద్వైతులు మాత్రమే అంటే ఏదో అంశంలో అభేదాన్ని అంగీకరించి మాత్రమే వాళ్ళు ఉపనిషత్తులకి ప్రవేశించారు ప్రవేశించి ఉపనిషత్తులను కూడా అధ్యయనం చేశారు ఈ అంశంలో భేదము ఇక్కడ భేదము అని భేదాభేదాలను పెట్టుకున్నారు శంకర్ల యొక్క మౌలికమైన అబ్జెక్షన్ ఏమిటో తెలుస్తుందండి అయితే భేదం అవ్వాలి లేకపోతే అభేదం తప్ప భేదాభేదం అనే అర్ధజపకతీయం కుదరదు అది ఆయన యొక్క మౌలికమైన అబ్జెక్షన్ ఆయన ఏమంటారంటే రెండింటిని కంబైన్ చేసేప్పుడు నువ్వు పరస్పర విరుద్ధం కాని వాటిని కంబైన్ చేయగలుగుతావు తప్ప మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ థింగ్స్ ను తీసుకొచ్చి కంబైన్ చేయడానికి కూడా పెట్టుంది ఇప్పుడు మీకు ఏదైనా బ్యాంకుకి వెళ్ళి ఒక అమౌంట్ ఇచ్చారనుకోండి దీన్ని క్రెడిట్లో వేయాలా డెబిట్లో వేయాలా అంటే పొలం దీంట్లోనూ దాంట్లోనూ కూడా వెయ్యండి అంటే ఎలా వేస్తారు ఒకే అమౌంట్ని క్రెడిట్ డెబిట్ అనే ఒక న్యూ కేటగిరీ పెట్టి ఈ వెయ్యి రూపాయలు ఇటు క్రెడిట్ టూ కాదు అటు డెబిట్ టూ కాదు దీనికి వేరే లైన్ పెట్టి క్రెడిట్ డెబిట్లో వేసినాము అలా వేయగలుగుతారా బ్యాంకు వాళ్ళు ఏమని చెప్తారు మీకు ఇట్ ఈజ్ నాట్ పాసిబుల్ పాజిబుల్ కాకపోవడం ఏంటండి క్రెడిట్ డెబిట్ అని ఒక హైఫన్ పెట్టి క్రెడిట్ డెబిట్ అని ఒకటి పెట్టి దాంట్లో వేయండి అంటే ఉండదండి ఏం చెప్తాను ఎందుకు ఉండదండి మీరు రాయండి అంటే కుదరదండి ఏం చెప్తాను వేరే ఈ ద్వైతులు ఇక్కడికి వచ్చేప్పటికి ఫిలాసఫీలో అన్నీ కుట్టుతాయి ఇదంతా డెమోక్రసీ కదా ఎవరికొచ్చిందంటే కాబట్టి వీళ్ళు ద్వైతాద్వైతులు ఇప్పుడు ద్వైతం భవిష్యత్తులో అద్వైతం అది వినడానికి కూడా బాగానే ఉంటుందిగా ప్రస్తుతం ద్వైతం కాబట్టే కదా పుష్ప స్నానాలు చేసి రావడం ప్రస్తుతం ద్వైతం భవిష్యత్తులో అద్వైతం అని ఈ రకంగా వాళ్ళు దాన్ని ఎందుకంటే ఉపనిషత్ అద్వైతాన్ని చెప్తోంది దాన్ని ఎలా కాదనగలుగుతారు ద్వైతం అనుభవంలో ఉంది దీన్ని కాదనడానికి మన సొప్పదు కాబట్టి వాళ్ళు కాంప్రమైజ్ పెట్టుకున్నారు శంకరులు ఉన్నారు చూడు నీకు కాంప్రమైజ్ వర్కౌట్ అవదాయా ఆ వర్కౌట్ అయితే నాకేం అభ్యంతరం లేదు నీకు వర్కౌట్ కాదు పైగా ప్రస్తుతంలో ద్వైతం అనే భ్రమ అది భ్రమ మాత్రమే అని ఆ రకంగా ఆయన అబ్జ్యూ చేస్తారు ఇది శంకరుల కాలం నాటి పరిస్థితి తరువాతి కాలము కృతపకాలము కలికాలం అంటారు దాన్ని దాంట్లో ఏమైందంటే ఈ ద్వైతులు ఉపనిషత్తుల్లో ప్రవేశించేసి ద్వైతులు ఈవెన్ రామానుజాచార్యులు కూడా ఉపనిషత్తులో ఒకంత అద్వైతాన్ని స్వీకరించాడని ఒక్క పిసరంత అద్వైతాన్ని ఒప్పుకున్నాడు ముక్కుతో మూలుకుతో ద్వైతాద్వైతవాదులు యువ కలిసే కైత్రీయ భాషలో వస్తుంది ద్వైతాద్వైతవాదుల్లో కూడా మూడు రకాలు ఉన్నారు ద్వైతం ఎక్కువ అద్వైతం తక్కువ అద్వైతం ఎక్కువ ద్వైతం తక్కువ రెండు ఫిఫ్టీ ఫిఫ్టీ మూడు రకాలు ఉన్నాయి రామానుజాచార్య మూడింట్లో దొంట్లోనూ ఫిఫ్టీ కానీ ఆయన ఎంత దూరం వెళ్ళిపోయారంటే అద్వైతానికి లాస్ట్ బిట్లో వన్ పర్సెంట్ అద్వైతాన్ని ఒప్పుకున్నారు అద్వైతాన్ని తక్కువగా స్వీకరించిన వాళ్ళు కనీసం టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ అద్వైతాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేశారు ఈయన వన్ పర్సెంట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ యాక్సెప్ట్ చేశారు వాళ్ళకి అద్వైతం దగ్గర ఇబ్బంది ఎక్కడ వస్తుందో తెలుస్తుందండి అంటే లక్ష్మి విష్ణువు దగ్గర ఇబ్బంది వస్తుంది ఆ ఇబ్బంది కూడా ఎలాంటి ఇబ్బంది అంటే విష్ణువుని లక్ష్మిని కంప్లీట్గా విష్ణువులో కలిపేయటానికి ఇష్టం ఉండదు సపోజ్ లక్ష్మిని కంప్లీట్గా విష్ణువులో కలిపేశారనుకోండి కలిపేస్తే వీడికి పూజ చేయడానికి దానికి లక్ష్మీ సమేత అనడానికి పోతారు తర్వాత విష్ణువు తోడు లేనివాడు అయిపోతాడు ఒంటరిగా అయిపోతాడు అంటే ఏదో నేను ఐ ఆమ్ జస్ట్ ట్రైంగ్ టు గేజ్ ద సైకాలజీ ఆఫ్ ది గై అంటే అలా భావన చేసి వాడి యొక్క దృష్టి ఎలా ఉండుంటుంది లక్ష్మిని సుతరాము ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్ లేకుండా ఎంటైర్లీ విష్ణువులో విలీనం చేసి కూర్చోబెట్టడం వాళ్ళకి ఇష్టం లేకపోయింది అందు గురించి వాళ్ళు అద్వైతం అంటూనే ఒక్క పిసమి సపరేట్ పెట్టుకున్నారు దాని దాని పేరే విశిష్ట అద్వైతము విశిష్ట అంటే కొంచెము తేడా ఉన్నా ఆ తేడా ఉన్నా అర్థం విశేషము అంటే తేడా విశిష్ట అంటే విశేషముతో కూడిన అంటే తేడాతో కూడిన అద్వైతం అంటే భేదభేదవాదే అయింది ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారంటే అంతటా అలాగే ఉంటుంది క్రిస్టియానిటీలో అదే అయింది ఇస్లాంలో ఇస్లాం కాదు బుద్ధిజంలో అదే అయింది కృష్ణుడి విషయంలో అదే అయింది తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఆ ఫిలాసఫీ ఎలిమెంట్ని పక్కన పెట్టేసి నామాలు పెద్ద పెద్ద పెద్ద అంచు ఎక్కువగా ఉన్న పంచాలు పెద్ద పెద్ద జుట్టుముడులు తర్వాత చక్ర పొంగలి కచ్చి పొంగలి ఇత్యాదులు తర్వాత కైంకర్యములు దాస ఇవన్నీ సంగీతం సాహిత్యం డ్యాన్స్ ఇవన్నీ పెట్టుకునే అసలు ఒరిజినల్ ఫిలాసఫీ మాట ఎవరికీ కనపడనంత దూరంగా దాన్ని నెట్టేసి వీటిల్లో పడిపోయి కాలక్షేపం చేసేస్తూ ఉంటారు అందరూ అంతే వాళ్ళేం కాదు ఎవ్రీబడి ఈజ్ లైక్ దాట్ ద రిలీజియస్ మైండ్ ఈజ్ లైక్ దాట్ ద బేసిక్ ట్రూత్స్ పట్టుకోవడానికి ఇష్టం ఉంటాం ఇదంతా నేను ఏదో సందర్భం లేని మాటల్లాగా అనిపిస్తే అనిపించచ్చు బట్ ఒక మల్టిపుల్ ఫిలాసఫీ ఫిలాసఫీస్ అని అధ్యయనం చేసిన మీద కలిగిన భావజాలాన్ని మీకు నేను వ్యక్తం చేస్తూ ఉన్నాను కాబట్టి ఈ ప్రాజ్ఞుడు ఆ ఈశ్వరుడే ప్రాజ్ఞుడు అస్తివా నవా అనే ప్రశ్న ప్రాజ్ఞునికి సంబంధించినదే అన్యత్ర ధర్మాదన్యత్రాధర్మాత్ అన్నది కూడా ప్రాజ్ఞునికి సంబంధించినదే అని సిద్ధాంతం ఇక్కడ పూర్వపక్షంలో మటుకు ఈ రెండు వేరు వేరు అని పూర్వపక్షం ఇంతవరకు రీక్యాపే ఇంతవరకు రీక్యాపే ఇప్పుడు ముందుకు వెళ్తున్నాం నా జీవప్రాజ్ఞయో రేకత్వాభ్యుపదమా అంతవరకు వచ్చాం ఎందుకంటే అస్థితి చేకే నాయమస్థితి చేకే ప్రశ్న జీవుడి గురించి అన్యత్ర ధర్మాలన్యత్రాధర్మాత్ అనే ప్రశ్న ప్రాజ్ఞుడి గురించి ప్రాజ్ఞుడంటే పరమాత్మయే ఎందుకంటే ప్రతి రాత్రి వీళ్ళు ఆ ప్రాజ్ఞుల్లో కలిసి బయటకు వస్తున్నారు అన్న ప్రతి రాత్రి వీళ్ళ పరమాత్మలో విలీనమై మళ్ళీ బయటకు వస్తున్నారు అన్నా ఒకటే కాబట్టి ప్రాజ్ఞుడే పరమాత్మ పరమాత్మయే ప్రాజ్ఞుడు జీవుడు వేరు అనే బేసిస్ మీద పూర్వపక్షం వచ్చింది కానీ శంకరులు ఎవరున్నాయి జీవుడంటే ఎవడో తెలిసినా ఈ జాగ్రత్తభిమానికి జీవుడు అని పేరు జాగ్రత్తభిమాని And then the individual or the person of the waking state. And dream mortality, dream no, he is a different person. But he, he knows, a dream person is unreal, anivirika telishto. How about the dream person, you can make a discount to change. In the country with unreal and telises, you can make a discount to change. Unreal and telises, how about the discount to change. కానీ ఏ బేసిస్ మీద డ్రీమ్ పర్సన్ అంద్రియలో అదే బేసిస్ మీద వేకింగ్ పర్సన్ కూడా అంద్రియలని తెలుసుకోవడం తర్వాదు కాబట్టి అలా మిగిలి జీవుడు కాబట్టి జీవుడు అంటే జాగ్రత్త అభిమాని అని చెప్పచ్చు లేదా స్థూలంగా అలా చెప్పచ్చు కాదు ఇంకా లోతులకు వెళ్ళి చెప్పాలంటే జీవుడంటే జీవ స్వప్న జాగ్రత్త స్వప్నాభిమాని లేకపోతే జాగ్రత్త స్వప్న సుశుద్ధి అవస్థలకు అభిమాని అని చెప్పచ్చు ప్రాజ్ఞ అంటే అవస్థలకు అతీతమైన శుద్ధ చైతన్య తత్వము ఆ ప్రాజ్ఞతత్వమే పరమాత్మ ఈ జీవుడు ఆ పరమాత్మ కంటే భిన్నంగా ఎప్పుడు లేనే లేడు ఇది మన సిద్ధాంతం దాన్ని వివరిస్తారేనా భవే ప్రష్టవ్యభేదాత్ ప్రశ్నభేద యన్యో జీవ ప్రాజ్ఞా స శంకర్లు ఏమంటున్నారంటే చూడండి జీవుడు వేరు ప్రాజ్ఞుడు వేరు అయితే జీవుడు గురించి తెలుసుకోవడం కోసం ఒక ప్రశ్న ఇప్పుడు జీవుడు ప్రష్టవ్యుడు అడుగుతాడు అంటే ప్రశ్న వేయదగిన వాడు గురించి తెలియడం కోసం ఇంకో ప్రశ్న కాబట్టి ఇద్దరు ప్రష్టవ్యులు ఉంటారు జీవుడు గురించి తెలియాలి కాబట్టి ఒక ప్రశ్న ప్రాజ్ఞుడు గురించి తెలియాలి కాబట్టి ఇంకో ప్రశ్న రెండు ప్రశ్నలు ఉంటాయి కరెక్ట్ ఎప్పుడు జీవుడు వేరు ప్రాజ్ఞుడు వేరు అయితే మనకు రెండు ప్రశ్నలు ఉంటాయి నాకు అన్యత్వమస్తి కానీ జీవుడికి ప్రాజ్ఞుడికి భేదం అనేది లేనే లేదు ఏమండి మీరు చెప్పండి మీరు ప్రస్తుతం మీరు ఏమనుకుంటున్నారు మిమ్మల్ని మీరు ఏమనుకుంటున్నారు జాగ్రత్త అభిమానిగా మీరు స్వీకరిస్తున్నారు జాగ్రత్త అవస్థ కూడా ఉన్నది జాగ్రత్త దేహము ఇంద్రియములు మనస్సు ఉంటాయి దీటి చుట్టూ ఇల్లు వాకిలీ మొదలైనటువంటి జడ పదార్థములు భార్యా పిల్లలు మొదలైనటువంటి చేతనులు కుక్క పిల్లలు కూడా పెట్టుకోవచ్చు దాంట్లో ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ దాని చుట్టూ ఉంటాయి దానికే జీవుడని పేరు ఈ జాగ్రత్త అభిమాని ఇప్పుడు ఈ జాగ్రత్త అభిమానియ మీరు జాగ్రత్త అభిమానిగా ఉన్నారు కదా మీరు మీరు నిద్రపోయారు కదా రాత్రి నిద్రలో మీరు ఉన్నారు కదా ఎలా ఉన్నారు జాగ్రత్త అభిమానిగా లేరు ఈ ఇండివిజువల్గా లేరు అక్కడ ఈ వ్యక్తిగా లేరు అక్కడ ఎలా ఉన్నారంటే అసలు వ్యక్తిత్వం అనేది ఏదీ లేని ఒక ముద్ద కింద అయి ఉన్నారు ఏది తెలియకుండా వ్యక్తిత్వం యొక్క భేదములన్నింటినీ మింగేసి కూర్చున్న ఒక ముద్ద కింద ఉన్నారు ఆ ముద్దలో నుంచి బయటపడ్డారు అవునండి ఆ ముద్ద మీ స్వరూపం అవుతుందా మీకంటే భిన్నంగా మరొకటితం అవుతుందా మీ స్వరూపమే ఉంటుంది ఇప్పుడు నెక్లెస్ బంగారపు ముద్ద నుంచి బయటకు వస్తే నెక్లెస్ యొక్క స్వరూపం బంగారం అవుతుంది ఆ దానికి ప్రాజ్ఞుడు అని పేరు పెడితే ఆ ముద్దకి మీ స్వరూపం ప్రాజ్ఞంది మరి స్వరూపాన్ని నా స్వరూపం ప్రాజ్ఞుడైతే మరి దేవుడు మా దేవుది దేవుడికి కూడా ఒక శ్లాత్ పెట్టద్దా అంటే కొన్ని దేవుడు కూడా ఆ దేవుడు నువ్వేరా తత్వమసి అదే అంటున్నారు తత్వమసిత్యాది శృత్యంతరే తత్వమసి అని శృతి చెప్పింది కదా ఇక్కడ శృతి కఠోపనిషత్తులో కాదు ఇంకో శృతి చెప్పింది కదా ఇంకో శృతి అంతరా అంటే ఇంకొకటి కాబట్టి దేవుడు ఏదో అయిపోతాడని నువ్వు బెంగ పెట్టుకుంటున్నావు ఆ దేవుడు నువ్వే ఇప్పుడు మీరు భోజనం చేస్తున్నారనుకోండి ఎవరి మనం భోజనం చేసేస్తున్నాము కానీ దేవుడికి భోజనం పెట్టలేదండి అన్నారు అనుకోండి అలా అంటారు దేవుడికి నైవేద్యం లేదండి మనమే భోజనాలు చేసి కూర్చున్నాము అంటే అప్పుడు ఏమని చెప్తారో చూసిన సమాహారం ఆ నైవేద్యం లేదు అన్న దేవుడు నువ్వేరా బాబు ఎందుకంటే దేవుడిని నైవేద్యం పెట్టి ఏం చేస్తారు మీరు కాబట్టి ఇప్పుడు అసంధేవుడు ఎవరు నువ్వే కాదండి నేను ఈ అల్పుణ్ణి కదా ఈ దేహం పట్టుకున్నావున్న అల్పుణ్ణి కాదు నువ్వు పొరబడుతున్నావు అల్పత్వం దేహాన్ని నీది కాదు కానీ పోలండి అల్పత్వం నాది కాదు దేహాంతే కానీ సుఖ దుఃఖాలు మరి కాదు అది మనస్సు నీది కాదు పోలండి సుఖ దుఃఖాలు మనస్సులే కానీ పుణ్యపాపాలు మరి నా నీవి కాదు అవి కూడా అసూక్ష్మ శరీరాన్ని విష్ణుడివి నీవు కావు మరి ధర్మాధర్మం అవి నీవు కావు మరి నేనేమిటి తత్వం సీ అంటే ఏ ప్రాజ్ఞు నుంచి నేను వచ్చానంటున్నా ఆ ప్రాజ్ఞులు నువ్వే మరి దేవుడు వాడేరా బాబు దేవుడు అంటే వాడే నీకు ఒక్క మాట చెప్పమంటుందా మీ గురించి మీరు సెటిల్ చేసుకోకుండా దేవుడి గురించి సెటిల్ చేసే ప్రయత్నం చేసినంత కాలము మీకు దేవుడు తెలియనే తెలియడు ఎందుకు నీ సంగతి తెలుసు నీ దేవుడి సంగతి నేను చెప్తా శంకర్లతో అన్నారు బలి యక్షానురూపో బలి నైవేద్యం ఏం పెట్టాలన్నారు ఆ దేవుడిని బట్టు దేవుడికి తగ్గ నైవేద్యం ఇప్పుడు సత్యామర్తం చేస్తున్నప్పుడు విఘ్నేశ్వరుడికి చిన్న బెల్లముక్క నైవేద్యం పెడతారు సత్యనారాయణ స్వామికి ఇంత పెద్ద గిన్నెలో ముద్ద ప్రసాదం ముద్ద నైవేద్యం పెడతారు అంటే యక్షానురూప బలిహి కాబట్టి మీ దేవుడు నిన్ను బట్టి ఉంటాడు సో నీ యక్షాను రూప బలిహి నేను కొంచెం ఎక్స్టెండ్ చేసి అప్లై చేశాను మీ దేవుడు ఎలా ఉంటాడో తెలిసినా నిన్ను బట్టి నీ లక్షణాలన్నీ కూడా నీ దేవుడికి వస్తాయి కాబట్టి ముందు నీ గురించి నువ్వు కరెక్ట్గా తెలుసుకుంటే నీ దేవుడు కరెక్ట్గా తేలత నిన్ను గురించి నువ్వు అరకొరగా తెలుసుకుంటే నీ దేవుడు కూడా అరకొరగానే మిగిలిపోతాడు కాబట్టి నో లర్సర్ నో దయసే కాబట్టి తత్వమశీత్యాది సుత్యంత రేధ్యా జీవుడు వేరు ప్రాజ్ఞుడు వేరు అయితే రెండు వేరువేరు ప్రశ్నలు ఉంటాయి ఇక్కడ జీవుడు వేరు ప్రాజ్ఞుడు వేరు కానీ కాదు తి తత్వమశీ ఇత్యాది శుత్యంతరే తత్వమశి అన్నప్పుడు ఆ దేవుడు నువ్వే అని కాదు నువ్వే ఆ దేవుడు అని అర్థం అర్థమైందండి తత్వమశి అంటే అలా పై పైవాడు నువ్వేరా కాదు ఎందుకంటే ఇక్కడ ఉద్దేశ్యమేది విధేయమేది పైవాడు నువ్వే అంటే ఆ పైవాడి గురించి చెప్పినట్టు నువ్వు పైవాడవే అంటే నువ్వు గురించి చెప్పినట్టు ఇప్పుడు తత్వమసి అనేది నువ్వు గురించి చెప్తున్నారా పైవాడి గురించి చెప్తున్నారా అంటే అసి అన్నారు కాబట్టి అది నీ గురించే చెప్తున్నారు పైవాడి గురించి చెప్పట్లేదు పైవాడి గురించి చెప్పేమంటే తత్ త్వం అని ఉండాలి నీ గురించి చెప్తున్నారు కాబట్టి త్వం తత్ అసి తస్తి తత్తు గురించి కాదు తత్తు గురించి చెప్తే తత్ అస్తి చెప్పాలి నీ గురించి చెక్ సి చెప్పాలి నీ గురించి చెప్తా అభేదే ఇహర ప్రశ్న ప్రతివచనం నాయతే వాత్ జన్మరణ ప్రతిషేనా ప్రతిపాద్యమానం శారీర పరమేశ్వరయోర భేదం దర్శయతి ఇంకో శృతిలో తత్వమశే అని చెప్పారు ఇంకో శృతిలో చెప్పారు కాబట్టి ఇక్కడ అలాగే అడ్జస్ట్మెంట్ చేస్తున్నామని మీరు అనుకోద్దు ఇక్కడ కూడా ఈ శృతిలో కూడా కఠోపనిషత్తులో కూడా అన్యత్ర ధర్మాదన్యత్రాధర్మాత్ అనే ప్రశ్నకి సమాధానం చెప్పమన్నారు ఇప్పుడు అస్థివా నాస్తి వా అనే ప్రశ్న జీవ ప్రశ్న జీవ విషయ ప్రశ్న అనమాట అన్యత్ర ధర్మాదన్యత్రాధర్మాత్ అన్నది పరమేశ్వర విషయకమైన ప్రశ్న అని అని భేదాన్ని చూసి వాటి అలా చూసుకుంటాడు అప్పుడు అది కనుక కరెక్ట్ అయితే అదే కరెక్ట్ అయితే ఈ అన్యత్ర ధర్మాత్ అన్యత్రా ధర్మాత్ అనే ప్రశ్నకి చెప్పే సమాధానం ఎలా ఉండాలి కేవలం పరమాత్మకి చెందిందిగా ఉండాలి తప్ప ఇంక జీవుడి దానితోటి సంబంధం ఉండకూడదు ఎందుకంటే జీవుడికి పరమాత్మకి భేదమే అయిన పక్షంలో అస్తివా నాస్తివా అనే ప్రశ్నకి చెప్పే సమాధానం కేవలం జీవుడికి చెందింది ఉండాలి ఇంకా దాంట్లో పరమాత్మ యొక్క ప్రసంగం ఉండదు అన్యత్ర ధర్మాత్ అనే ప్రశ్నకి చెప్పే సమాధానం ఎలా ఉండాలి కేవలం పరమాత్మకి చెందినట్టుగా ఉండాలి దాంట్లో ఇంకా మళ్ళీ జీవుణ్ణి ప్రవేశపెట్టకూడదు కానీ అలా లేదు ఇక్కడ అలా ఉంటే రెండు వేరువేరు టాపిక్లు వేరువేరు ప్రశ్నలు వేరువేరు సమాధానాలు ఇక్కడ అలా లేదు ఇక్కడ ఎలా ఉందంటే కఠోపనిషత్తులో కూడా అన్యత్ర ధర్మాదన్యత్రా ధర్మాతిని ప్రశ్న వేశాడు దానికి ఆయన సమాధానం మొదలుపెడుతూ ఏం చెప్తున్నాడో తెలుసిన నజాయతేంద్రియతే వా విపశ్చిత్ అని మనకి చెప్తాడు ఈ విపశ్చిత్ అంటే ఆత్మతత్వము తెలిసిన జ్ఞాని వారికి పుట్టుక లేదు మరణము లేదు అని చెప్తున్నాడు అంటే ఇప్పుడు ఈ ఆత్మతత్వము తెలిసిన జ్ఞాని అన్యత్ర ధర్మాదన్యత్రాధర్మాత్ అనే ప్రశ్నకి సమాధానమైనాడు అంటే ఈ జ్ఞానియే పరమాత్మ స్పష్టంగా తెలియట్లేదు కాబట్టి పరమాత్మ అని చెప్ప పరమాత్మకి సంబంధించిన ప్రశ్నకి చెప్పే సమాధానంలో ఎన్లైటెండ్ జీవుల్ని కూర్చోబెట్టి చెప్తున్నాడు దాన్ని బట్టి ఏమర్థమైంది పరమాత్మ అంటే ఎన్లైటెండ్ జీవుడే అని అర్థమైందా లేదా ఒకప్పుడు భారతదేశంలో అసలు వెరీ దీసెస్ సమ్హో ఐ లైక్డ్ దట్ థీసెస్ ఆ తీసేసి ఏమిటంటే భారతీయ సాహిత్యంలో అంటే ఈ పురాణాలని మీరు పక్కన పెట్టగలిగితే వేద ఋషుల యొక్క విషన్ను మీరు తీసుకుంటే ఆ విషంలో గాడ్ ఉండదు ఉండడు గాడిఫికేషన్ ఉంటుంది గాడిఫికేషన్ అంటే నేను వేసిన పదం మీకు అర్థమైంది అది దైవత్వాన్ని అవడం ఉంటుంది తప్ప దైవ దేవుడంతో ఎవడో ఉండడు దేర్ ఈజ్ నో గాడ్ దేర్ ఈజ్ ఓన్లీ గాడిఫికేషన్ తత్వవసి అంటే ఏంటండి గాడిఫికేషన్ దైవ దై దేవ ఉండదు దేవీకరణమే ఉంటుంది దేవుడుగా చేయడమే ఉంటుంది తప్ప దేవుడు ఉండడు బుద్ధుని యొక్క బోధ కూడా అలాగే ఉంటుంది బుద్ధుడు కూడా ఏమని చెప్తాడంటే సత్య అష్టవిధ చారిత్రము చెప్తాడు దేవుడు గురించి ఏం చెప్పడం అష్టవిధ చారిత్రం చెప్తాడు ఈ అష్టవిధ చారిత్రం మీకు అర్థమయ్యి దాన్ని మీరు అనుభవానికి తెచ్చుకునేప్పటికీ ఆ దేవుడు మీరే అవుతారు కాబట్టి దేర్ ఈజ్ ది ఇంజనీరింగ్ ఆఫ్ ది సోల్ which manifests as god adhi undu tappa god ganto yede separate entity ga ipudu le vala vage samadhanam cheptaru dharma dharma mulu gathitamaina paramaatma tattvam unte eviti ani cheppamante oka enlightened soul ni varninchi cheptaru vajajate mrijate va vipaschita nayam bhutva bhavita varn bhuyaha ani jetlo usnu idhe shloko ikkada ekadu ostundi ఇక్కడ విపశ్చితనుంటే ఇక్కడ కదా చిత్తనో లేకపోతే ఇక్కడ కదా చిత్తనుంటే ఇక్కడ విపశ్చిత్తనో చిన్న తేడా ఉంటుంది కాబట్టి ఈ ప్రశ్న జీవుడితో ఏ సంబంధం లేని పరమాత్మ యొక్క సమాధానం కాదది జీవుడిలో జీవరూపంగా అనుభవానికి వస్తూ యథార్థంగా పరమాత్మయే అయి ఉన్న పరమాత్మ యొక్క సమాధానం అది ఎందుకంటే ఇక్కడ ఏమంటున్నారు ఈ పరమాత్మ పుట్టుటలేదు మరణించుటలేదు అంటున్నారు పుట్టుగా మరణము ఎవరికుంటా జీవుడికి ఉంటాయా పరమాత్మకుంటాయా జీవుడికి ఉంటాయి అస్థిత నాయమ జీవుడికి సంబంధించింది కాబట్టి జీవ ప్రశ్న వేరు పరమాత్మ ప్రశ్న వేరు అన్నప్పుడు పుట్టుటలేదు మరణించుటలేదు అని జీవుడు విషయంలో చెప్పదగిన సమాధానాన్ని పరమాత్మ విషయంలో చెప్పడం ఎందుకంటే పరమాత్మ పుడతాడు మరణిస్తాడని ఎవడో అనుకోనే అనుకోడు పుట్టి మరణించేది జీవుడనే అందరూ అనుకుంటున్నారు కాబట్టి జీవుడు గురించి చెప్పేప్పుడు వీడు యథార్థంగా పుట్టుటలేదు మరణించుటలేదు అని చెప్పాలి కానీ పరమాత్మ గురించి చెప్పేప్పుడు పుట్టుటలేదు మరణించుటలేదు అని చెప్పాల్సినటువంటి సందర్భమే అసలు కానీ అలా చెప్తున్నాడు దాంట్లో ఉండే కాబట్టి ఈ సమాధానము కేవల పరమాత్మ హూ ఈజ్ సెపరేట్ ఫ్రమ్ జీవా అలా కాదు ఈ సమాధానం ఎటువంటి సమాధానం అంటే ఆ పరమాత్మనే నువ్వు జీవుడని భ్రమపడ్డావురా ఆ భ్రమ ఇందుకోసం వచ్చింది ఆ పరమాత్మకు యథార్థంగా చాల్వ్ అని చెప్పే ప్రశ్నది అంతే తప్ప ఎంటైర్లీ డిఫరెంట్ పరమాత్మ గురించి చెప్తున్నప్పుడు సమాధానం కాదండి అర్థం ఏంటండి ఎందుకంటే ఒకవేళ పరమాత్మ ఎంటైర్లీ డిఫరెంట్ అయినట్లయితే సతి ప్రసంగే ప్రతిషేధో భాగీ భవతి ప్రసంగము ఉన్నప్పుడే నిషేధము మీనింగ్ఫుల్ గా ఉంటుంది పుట్టుకచావుల ప్రసంగం జీవుడికి ఉంది పరమాత్మకి లేనే లేదు కాబట్టి ఆ పరమాత్మ కనుక జీవుడు కంటే సుతరాము భిన్నమైన పక్షంలో ఆ పరమాత్మను గురించి చెప్పేప్పుడు ఆ పరమాత్మకి పుట్టుకలేదు చాలు లేదు అనే చెప్పడం అనేది సుఖరాము పొసగదు కానీ అలా చెప్తున్నారు దాన్ని బట్టి ఏం తెలిసిందంటే పరమేశ్వరుడికి శారీరుడు శారీరుడు అంటే శరీరమునందుండే ప్రాజ్ఞుడు అహంకారమని కాదు అర్థం శరీరమునందుండే ప్రాజ్ఞుడికి పరమాత్మకి భేదము లేదు పరమాత్మ కనుక శరీరమునందుండే ప్రాజ్ఞుడి కంటే సుతరాము భిన్నమైతే ఈ శారీరుడికి వచ్చేటువంటి చావు పుట్టుకలు పరమాత్మకు సంక్రమించే ప్రసక్తే లేదు కనుక పరమాత్మయందు చావు పుట్టుకలు లేవు అని నిషేధించుట అసందర్భంగా ఉంటుంది కానీ ఈ శారీరుడే ఆ పరమాత్మ పరమాత్మయే ఈ అయి ఉన్నాడు గనుక శారీరుడికి శరీర సంబంధం చేత చావు పుట్టుకలు వచ్చాయని అజ్ఞానం చేత కల్పించుకునే అవకాశం వచ్చింది కనుక ఆ అజ్ఞాన కల్పితమైన చావు పుట్టుకలు యథార్థంగా పరమాత్మ ఎందు లేవు అని పరికట్టుకునే ఒకవేళ శారీరుడు పరమాత్మ సెపరేట్ అయ్యి ఉంటే శారీరుడికి చావు పుట్టుకలు చెప్పాల్సి ఉంటుంది కానీ అన్యత్ర ధర్మాతనే ప్రశ్నకి సమాధానంగా చెప్పే పరమాత్మని పట్టుకుని సాగు పుట్టుకుల లేవు అని చెప్పటం అసందర్భమై ఉండేది అర్థమైందండి అది ఇంకా అర్థం ఇంకా మాట్లాడకండి ఎందుకంటే నాది ఆయసం వచ్చింది ప్రసంగ జన్మ శరీర సంస్పర్శాత్ శారీరస్యవతి పరమేశ్వరస్ శరీర సంబంధం శారీరుడికి ఉంది కాబట్టి శరీరాన్ని బట్టి చావు పుట్టుకలు శారీరునకు సంకల్ప ప్రసక్తములవుతాయి దే బికమ్ రిలవెంట్ అని ఇక నాస్కే క్వశ్చన్ ఉన్నాయా లేదా అని ప్రసక్తి ఉంటుంది నిషేధం సరిపడుతుంది ఒకవేళ శారీరుడి కంటే పరమాత్మ సుతరాము భిన్నమైన పక్షంలో ఆయనకి చావు పుట్టుకలు లేవు అని చెప్పే ప్రసక్తి ఉంది ఇప్పుడు విష్ణువుని పట్టుకుని ఈయన పుట్టడు ఈయన మరణించడు అజహ అమరహ అని చెప్పాను అనుకోండి అలాంటి విష్ణువు వైకుంఠ లోకంలో ఉండే విష్ణువు కాదు ఎందుకంటే యముడు ఇక్కడ కింద ఉంటాడు విష్ణువు పైన ఉంటాడు ఆ లోకాల లిస్టులో యముడు జ్యూటి యముడు జూరి శిక్షను పైకి వెళ్ళదు కిందకే వెళ్తుంది కాబట్టి వైకుంఠంలో చావు పుట్టుకలు ఉండవు కాబట్టి వైకుంఠంలో ఉండే విష్ణువుని పుట్టుకుని ఆయనకి చావు లేదు ఆయనకి పుట్టుక అని చెప్పడము తెలివి తక్కువ అవుతుంది కానీ చెప్పారు చెప్పారు కనుక ఆ విష్ణువు అజహ అమరహ విష్ణువు వైకుంఠంలో మాత్రమే కూర్చుండే విష్ణువు కాదు ఆ విష్ణువు ఎవరో తెలిసినా మన అందరి హృదయాల్లో కూర్చుని ఉండే విష్ణువు మన హృదయాల్లో ఎప్పుడైతే కూర్చున్నాడో ఏమంటే ఈ పగిలిపోతుంది ఈ హృదయం ఆగిపోతుంది అది కొట్టుకోవడం మానేస్తుంది కొట్టుకోవడం మానేస్తే లోపల ఏమవుతాడా విష్ణువు ఆయన కూడా ఏదైనా అయిపోతాడేమో అనే ప్రసక్తి వచ్చి అప్పుడు ఏమని చెప్పాల్సి వచ్చింది అజహ అమరహ అని చెప్పాల్సి వచ్చింది అని చెప్పచ్చు కదా చూడయా పుట్టుకుంటే ఇంకా అమరహ కుదరదు ఏది పుట్టిందో అది గిట్టుతుంది కాబట్టి అవరహ అని చెప్పి కోరుకుంటే అది ఇంకో ప్రశ్న మళ్లీ మిగిలి ఉంటుంది కాబట్టి అజహ అవరహ అని చెప్పేస్తే అన్నీ కాబట్టి ఆ పరమాత్మ ధర్మాధర్మములకు అతీతమైన ఆ పరమాత్మకు సాగు పుట్టుకలు అని చెప్పారంటే ఇప్పుడు ఆ పరమాత్మని జీవస్థాయిలోనే కన్సిడర్ చేస్తూ నిషేధిస్తున్నాం అర్థం ఆ చెప్పిన బట్టి శారీర పరమేశ్వరులకు అభేదము నిశ్చయమగుతున్నది దీని మీద అసలు ఒక మౌలికమైన చర్చ ఉంటుంది ఒక పాయింట్ ఉంటుంది ఎలాగంటే భగవద్గీతను ఒక ఆయన వ్యాఖ్యానం చేస్తున్నాడు ఆయన భగవద్గీతను శ్లోకం కోర్చేశాడు ఏమని విజాయతే విజతే వా విపశ్చిట్ భూత్వా భవితావా అనుభూయ అని కోర్టు చేసి చెప్తున్నాడు వ్యాఖ్యానం అరగంటసేపు వ్యాఖ్యానం ఆ పరమాత్మకి పుట్టుక ఉండదు చావు ఉండదు దేవకీనందరూ నన్ను అనుకుంటామే కానీ ఆయన దేవక గర్భంలో పుట్టనే లేదు ఆయన అలా డైరెక్ట్ గా ప్రకటమైపోయినాడు ఆయన అయోమిజుడు ఇదంతా పురాణం ఇమాక్యులేట్ బర్త్ అండ్ ఆల్ దాట్ సో ఆయనకి పుట్టుక లేదు చావు లేదు ఒకప్పుడు ఉన్నాడని ఇప్పుడు లేడని ఇలాంటి మాటలు ఆయనకి లేవు ఆ పరమాత్మకి పరమేశ్వరునికి లేవు అని నేను ఉపన్యాసం మధ్యలో ఆగినప్పుడల్లా వాసుదేవ వాసుదేవా వాసుదేవా ఉన్నాడు అనేప్పుడు ఇది భక్తులందరూ వాసుదేవ జయ వాసుదేవ జయ అని భక్తులందరూ చక్కగా హ్యాపీగా ఇన్వాల్వ్ అయిపోతూ ఉంటారు అదకంటే ఉపన్యాసం అయిపోయింది ఇంకొకళ్ళు ఉపన్యాసం మొదలెట్టారు నేను పక్కనే ఉన్నాను నేను ఇంట్లో అన్నాను కాబట్టి శ్లోకాలు మీరు చెప్పినవి అది పరమాత్మ గురించి కాదు అవి ఈ శరీరంలో ఉండే జీవుడి గురించి అసాంఖ్యమనే శ్లోకాలు దేని గురించి అనుకుంటున్నారు తర్వామి అవి దేవుడికి శ్లోకాలు కావు అవి జీవుడి శ్లోకాలు అంటే అదే ఉదయాలు అవన్నీ దేవుడు కాదు దేవుడి శ్లోకాలు కావాలంటే మీరు ఏడో అధ్యాయంలో ప్రవేశిస్తే జరుగుతాయి జీవుడు దేవుడి శ్లోకాలు ఆరు అధ్యాయాలు జీవుడి శ్లోకాలే మరి జీవుడి శ్లోకాలు అయితే ఇలా ఉండేటండి అదేనా ఎవరి జీవుడికి దేవుడికి తేడా లేదు అందుకోసం అల్లవలేదు అర్థమైందండి మీకు అది పోత వ్యాఖ్యానం గీతంటే చాలా జాగ్రత్తగా వ్యాఖ్యానం చేయాల్సి ఉంటుంది మీరు ఆ శ్లోకం పెట్టేసి అగరకుండా పెట్టేసి అది దేవుడని మీరు పురాణ పరిభాషలో వ్యాఖ్యానం చేసి లేచక్కకపోతే కుదరదు ఎందుకంటే ఆ ప్రకరణం దేవుడు ప్రకరణం కాదు అది అశోచ్యాల శోచేసుకోమంటే దేవుడి గురించా జీవుడి గురించే శోకించి వాడు దేవుడా జీవుడా నువ్వు శోకించకుండా అని మొదలుపెట్టి జీవుడు గురించి చెప్పారు ఆ ముప్పై శ్లోక ఇరవై శ్లోకాలు పదకొండు టు ముప్పై సాంఖ్యము అని పేరు ఇది ఆల్ అబౌట్ జీవా వీళ్ళు ఆ శ్లోకాలను కోర్ట్ చేసి దేవుణ్ణి దే ఆర్ నాట్ అబౌట్ దేవా ఇన్ అవే దే ఆర్ అబౌట్ దేవా అభేదాన్ని మీరు స్వీకరించాల్సి ఉంటుంది అర్థమైంది కదండి ఇక్కడ అంతే ఈ శ్లోకం నుంచే వచ్చింది గీతంతా కూడా